రెండు వందల యాభై ఐదవ కీర్తన ఏమిటా పోరాదు దేహికి అనేది ఏమిటా పోరాదు దేహికీ ఇందిరాధుడే ఆముకొని ఇతని శరణనుటే ఉపాయము ఏమిటా పోరాదు దేహికీ ఇందిరాధుడే ఆముకొని ఇతని శరణనుటే ఉపాయము చిత్ర విచిత్రమైన పరిస్థితుల్లో పడుతున్న నరుని అసహాయతను వర్ణిస్తున్నాడు కవి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుందయ్యా జీవితం కోపగించకుండా మంచిగా ఉండాలంటే ఉండాలని అనుకుంటే నీ ఆజ్ఞ వినేదెవరు చేసేదెవరు పోని शिक्षिदाकट पापमू हिंसा कदा येदी पट्टुकोन संसारागे बंधम संबंधम तपदूनक मोक्षमेला उपक अदे मरकड़की अपकार असल अने अटी दूर का उटे जन्मता वृथा अंत का పోని దానం చెయ్యాలంటే ధనం కావాలి గదా అదీ లేదు అడ్డదారుల్లో సంపాదిస్తే అజ్ఞానం అపరాత్వం చి పోని ఈ శరీరం నాకెందుకులే అనుకుంటే జాగ్రత్త ఇంద్రియాలు ఊరుకో పూర్తి విరక్తితో పుట్టినప్పణ్ణించి ఉంటే లోకం నిన్ను వెర్రివాడి జమ వేస్తుందయ్యా బాబు వద్దు వద్దు అన్నీ ఉండాలి అన్నీ చేయాలి అదేమిటయ్యా అంటే ఒక్క మనసును అధీనంలో ఉంచుకో ఒక్క మనస్సును అధీనంలో ఉంచుకో అన్నీ సమకూరి కృతకృత్యుడు అవుతావు అప్పుడు సరి అయిన నీకు తట్టుతుంది ఇందిరానాథుడైన శ్రీవెంకటేశ్వరుణ్ణి శరణ్ణువేడుకుంటావు అతడు నిన్ను ఆదుకుంటాడు అన్ని విధాల కీర్తన ఏమిటా పోరాదుక ఇందిరాథుడే ఆముకొని ఇతని శరణనుటే ఉపాయము అట్టెకోపగించనంటేనా ఆజ్ఞ నడవదు పట్టిశిక్షించేనంటే పాపము హింస తొట్టి ఏమీ వల్లనంటే తోయదు సంసారము కట్టుకుంటే బంధము మోక్షమునకు దూరము ఏమిటా పోరాదు దేహికి ఇందిరానాథుడే ఆముకొని ఇతని శరణనుటే ఉపాయము ఒకరి రక్షించబోతే ఒకరికపకారము సకలము మానికేనూ జన్మమూరుథ అకట దానము శిషేనంటే ధనము లేదు సుకరపూధనకాంక్షానరహితము ఏమిటా పోరాదు దేహికీ ఇందిరాథుడే ఆముకుని ఇతని శరణనుటే ఉపాయము తనువు పోషించనంటే తగులు ఇంద్రియములు ఘన విరక్తుడైతే లోకమూ వెచ్చదు మనసు గెలిచేనంటే మర్మమూ శ్రీవెంకటేశుడునర వివేకించక ఉడుగుదూ మధము ఏమిటా పోరాదు దేహికీ ఇందిరాథుడే ఆముకొని ఇతని శరణను టే ఉపాయ